ఆ అహంతా మమంతా అన్న రెండింటినీ జయించడం కోసమని మన జీవన విధానంలో సనాతన ధర్మంలో ఇలా పెట్టారు అన్నమాట కాని ఇప్పుడు మనం ఏం చేసాము ఆ అత్తవాళ్ళంతా వేస్ట్ అని వాళ్ళే వాళ్ళే మా పుట్టింటి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు ఇంత గొప్ప హాయిగా వాళ్ళతో మా ఇంట్లో మా అమ్మ దగ్గర ఉంటాయి అన్నీ ఆవిడే చేసి ఏమైంది ఇప్పుడు ఆవిడికి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వస్తాయి వీళ్ళకి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వస్తాయి అయినా ఇంకా వాళ్ళు ఆవిడికి ఆవిడికి అలాగే ఉంటుంది ఆవిడికి ఇంకా చేయలేదు అని ఫీల్ అయిపోతుంది ఈవిడ ఇంకా చేయించుకోలేదు అని ఈవిడనుకుంటున్నాడు ఇప్పుడు ఏమయ్యా ఇంకా వీళ్ళు అమ్మమ్మ అయ్యేది ఎప్పుడు వీడు ఆధారంగా మారడిగా వీడెప్పటికీ ఆధారపడే ఉంటాడు జీవుడు ఎప్పటికీ పరమాత్మ మీద ఆధారపడే ఈ ఆధారపడి ఉండే లక్షణం జీవ లక్షణం వీడెప్పటికీ సర్వసమర్థుడు స్వయం సమృద్ధుడు కాలేడు అనమాట అందుకని చెప్తున్నారు ఈ ఆరోపితమైన జీవుణ్ణి విధిల్చివేసి ఎప్పటికప్పుడు అధిష్టానంగా నిలబడు స్వయం సమృద్ధంగా నిలబడు సర్వాధారంగా నిలబడు అలా ఉన్నప్పుడు నీవు ఈశ్వర ఈశ్వర లక్షణాలీలో సహజంగా వచ్చేస్తా అదే ఏ ఇప్పుడు చేతికర మీద ఆధారపడ్డ వాటిలాగానే ఉన్నావు అనుకో ఏమైపోతావు కొంతమంది పుట్టుకతో శ్రీశ్రీ గారు చెప్పారు ఈ మాట వృద్ధులు అనమాట పుడుతూనే వృద్ధాప్యంతో పుడతారు అనమాట పుడుతూనే ఏలని సుఖాలని నిబద్ధులు ఖండించినట్టు చెప్పినా సత్యమే చెప్పాడు అనమాట ఎవడైతే సుఖం చేత బంధితమవుతాడు ఎవడైతే బాధ్యతని స్వీకరించడానికి సర్వాధారంగా సర్వాధిష్టానంగా సమృద్ధిగా స్వయం సమృద్ధిగా స్వాత్మ సుఖంతో స్వాత్మానందంతో నిష్ఠతో నిలకడ తాను బ్రహ్మమనే నిర్ణయాన్ని పొందడానికి సంసిద్ధతను పొందడానికి ఈ వ్యవహారాన్ని వినియోగించుకోడు వ్యవహారమే సత్యంగా భావించాడు అప్పుడేమైంది ఏదో జరిగిపోతూ ఉంటుంది వీడికి సుఖమే కానీ ఈ సుఖం వల్ల అన్ని పనులు వచ్చి పనివాడు అందరూ వచ్చి చేసిపోతుంటారు వీడు హాయిగా తయారవుతారు హాయిగా అర్థం మందిని నిలబడతారు అలా కరించుకుంటారు హాయిగా మళ్ళా కూర్చుంటారు హాయిగా టిఫిన్ చేస్తారు ఓ సినిమాలో ఎక్కడో నేను ఎక్కడెక్కడ ఏదో బ్రహ్మానందని చెప్పినట్టు ఏం చేస్తారు సార్ మీరంటే పొద్దున్నేళ్ళు లేస్తాను సార్ రెడీ అవుతాను టిఫిన్ చేస్తాను ఏం చేస్తా తర్వాత మళ్ళా పడుకుంటాను మళ్ళీ లేస్తాను మళ్ళీ భోజనం టైంకి లేస్తా మళ్ళా తింటాను మళ్ళీ రెడీ అవుతాను మళ్ళీ రెడీ అవడం ఏంటి సార్ పడుకోవడానికి సార్ అంటే ఇట్లా రెడీ అవుతుంటాడు తింటుంటాడు పడుకుంటు ఉంటాడు లేస్తుంటాడు అలంకరించుకుంటూ ఉంటాడు మళ్ళా బాగుందనుకుంటాడు మళ్ళీ పడుకో ఇంతే ఇలా జరిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా జీవితాలు ఉన్నాయి అలా పూర్వ జన్మ పాపం ఈ జన్మలో అట్లా జరిగిపోతుంది పుణ్యం క్షయం అయిపోవాల్సిందే కదా ఎట్లయినా సుఖరూపంలో ఎప్పుడు పుణ్యం క్షయం అయిపోతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి నీ జీవితంలో సుఖం జరుగు సుఖంగా జరుగుతున్న క్షణాలు జరుగుతూ ఉన్నాయి అంటే నీ బ్యాంక్ బ్యాలన్స్ లో పుణ్యం క్షయమైపోతుంది ఈ గుర్తుపెట్టుకోవాలి అప్పుడే కాస్త స్పృహ ఉండాలంట పెద్దలు ఏం చెప్పారంటే సుఖం వచ్చినప్పుడు స్పృహ ఉండాలి ఆయన దుఃఖం వచ్చినప్పుడు స్పృహ ఆటోమేటిక్ అదే వస్తుంది నీ తెలివి నీకు అప్పుడు పనిచేస్తుంది అందుకని సాధకుడు ఎప్పుడు కూడా సుఖాన్ని కోరకూడదు నా సుఖం నా నిద్రా విద్యార్థికి రెండు కూడవనమాట రెండు శత్రువులు జ్ఞానార్జనకి రెండు శత్రువులు ఉన్నారండి నా సుఖం నా నిద్రా ఈ మాటలు మాకు ఐదేళ్ల వయసు అప్పుడు చెప్పారు మా తాతగారు నాయన నువ్వు జీవితకాలం విద్యార్థివి జ్ఞానార్జన జీవితకాలం చేస్తావు జ్ఞాన నిష్ఠని నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని నిలబెట్టుకోవడానికి కూడా విద్యార్థివే జ్ఞాననిష్టలో ఉండేవాడు కూడా విద్యార్థే గురువు నిరంతరాయ సాధకుడు సాధకుడు ఎప్పుడో వాడికి తోచినప్పుడు సాధన చేయవచ్చు గురువు అట్టా పనికిరాదు గురువు ఇరవై గంటలు సాధన చేస్తారు గురువు అంటే అర్థమది తన కోసం తాను సాధన చేయుడు గురువు అంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసమని సాధన చేస్తాడు తనను తాను బలిగా సమర్పించుకుంటాడు ఆశ్రయించిన శిష్యుడి కోసం ఇది గురువు అంటే అంత ఉదాత్తమైనటువంటి గురుపీఠాన్ని అందించింది భారతీయ సంస్కృతి శిష్యుడేదో బలిగా నేనేదో సమర్పించాను ఇది వీడి వీడు అర్పించేది గురువు చేసే పని ముందు ఎందుకు కూర కదా అదేం లాభం లేదు ఎందుకని ఈ ప్రపంచంలో ఎవడైనా తన కోసం తనను ఉద్ధరించుకోవడానికి తాను సాధన చేస్తాడు కానీ గురువు అలా కాదు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం సాధన చేస్తారు తన జప బలాన్ని తన సాధనా బలాన్ని తన ధ్యాన బలాన్ని సర్వత్రా సమాప్తం అన్నింటినీ శిష్యుడికే ద్వారపరుస్తా నిజానికి అతనికి తెలియదే గురు శిష్యుడు లేదని తాను లేనని తెలిసిన కదా గురువట్టి కాబట్టి చాలా జాగ్రత్తగా అద్వైతాన్ని అర్థం చేసుకోకపోతే మాయావాదమనే ఆరోపితం